హరి శ్రీగరుభ్యో నమ బ్రహ్మాం పరమసుఖదం ఏదం జ్ఞానమూర్తి ద్వంద్వతి గగనసదృశం తమస్లక్ష్యం ఏకం నిత్యం విమలం సర్వీ సాక్షిభూతి భావా త్రిగుణరహిత సద్గరు నమో బ్రహ్మా బ్రహ్మ విద్యా సాం ప్రదార్తృవ్యో వంశ ఋషిభ్యో మహాభ్యో నమోరుభ్యవప్లవరహిత ప్రజాన ప్రత్యత హ్రైవాహవస్మి అహం పదార్థర సదాశివ సరంభ కృష్ణ సాన్ని ప్రమద్యమా అస్మాచార్య ంపరానక దైవ శిఖామణి శ్రీనిలయు బరే సుశిష్యుడనై నీ పూని నీకృతి చెప్పను స్వానుభవం వంది పరం సాక్షిగా నించి మద్గురునాక్షించి మించి దాక్షిణ్యమును రోసి దక్షుడై రేచించి మోక్షపూరకముని ముడివడుంభి రాక్షసపుత్యముల నీ రణరంగమున పరిమార్చి సాత్విక దీక్షితుడనై ఎరుకనుల్లక దివ్య పదవి హాయ్ బాబా దిగంబరీసు సాక్షిగా నించి మద్గురు ఆజ్ఞించి మించి అనే బుటం ఆ వృత్తి చెందుతోంది మానక దైవశిఖామణి శ్రీనిలయు దిగంబరేసు పూర్ణితి నీకృతిజపను స్వానుభవం బంది పరము సాక్షిగా నించి మద్గురునాజ్ఞించి మించి దాక్షిణ్యమును రోషి దక్షుడై రేచించి ూరకముని ముడివడంతో రాక్షసపుత్యముల నేరణరంగమున్న సాత్విక దీక్షితుడనరు కన దివ్య పదవి దిగంబరీసు అతీతానికి సంబంధించినటువంటివన్నీ దర్శనంతో ముడిపడి ఉంటాయి అపరోక్ష జ్ఞానమంతా దర్శనాలతో ముడిపడి ఉంటాయి కానీ షడ్ దర్శన శాస్త్రాలని భారతీయ సంస్కృతి అందించింది ఎవరికైతే బుద్ధి వికాసం చైతన్య స్థితి వరకు వికసించినటువంటి వాళ్ళు వాళ్ళు మాత్రమే దానిని తెలుసుకోగలిగేటటువంటి అవకాశం ఉంది ఆ దృష్టిని పొందగలిగే అవకాశం సాంఖ్య దర్శనం యోగ దర్శనం పూర్వమీమాంస ఉత్తరమీమాంస దర్శనములు ఇలా మనకి దర్శన శాస్త్రాలు అందుబాటులోకి తీసుకొచ్చారు షడ్ దర్శన విధిని తెలుసుకున్నటువంటి వారు నిష్ణాతులైనటువంటి వారు ఉపనిషత్తులన్నీ బ్రహ్మసూత్రాలని అర్థం చేసుకోగలిగేటటువంటి సాధికారతను పొందుతాం ఇంకా న్యాయ దర్శనమని తర్కదర్శనమని ఇలా షడ్ దర్శనాలు ఉన్నాయి అన్నమాట ఇవి పూర్వం నేర్పేవాడు విద్యాభ్యాసం విశ్వవిద్యాలయాలలో విద్యాభ్యాసం ఈ షడ్ దర్శనాల పడింది ఆ తదుపరి ప్రస్థానత్రయంపై ఉంది కాబట్టి ఆనాటి కాలంలో విశ్వవిద్యాలయాలలో ఏ రకమైనటువంటి విద్యా విధానం చర్చకి వచ్చేది ఈ పద్యంలో ప్రధానంగా చెబుతున్నటువంటి అంశం परतत्वा तेज तत्पर चावलोक अनेक सूत्राने चला जग्र पड़को वाली मतमे अ साध्यम एटे महावाक्या అనుభవానికి వచ్చేంతవరకు సద్గురుమూర్తి తత్వమస్య అనే ఉపదేశ వాక్యాన్ని బోధిస్తూ ఉంటాడు మిగిలిన మూడు వాక్యాలు శిష్యుని వాక్యాలు అలాగే అచల సిద్ధాంతానికి అంటే జన్మరాహిత్య మార్గమైనటువంటి కైవల్య మార్గంలో చెప్పేటటువంటి మొదటి సూత్రం దానవతల ఆ తత్తుకి అవతల చూడటం రావాలి చూడగలగటం ఈక్షించుట ఇది చాలా ముఖ్యమైనటువంటి అలాంటి ఈక్షించగలిగే శక్తి సద్గురువు యొక్క ఆజ్ఞ వలన మద్గురు ఆజ్ఞ అందుకని గురు పూజా విధానంలో నిజగురు పరమగురు పరమేష్ఠి గురు ఇలాగా గురు పారంపర్యాన్ని చెప్తాం దాంట్లో అస్మద్గురు సమారంభం అంట కాబట్టి ఇప్పుడు దేశికుడు ఎవరైతే నీకు ఈ కైవల్య మార్గాన్ని అందింపజేసినాడో అతడు అస్మద్గురు జాగ్రత్తగా వారి యొక్క ఆజ్ఞని అనుసరించి చూడటం నేర్చుకోవాలి ఆ శక్తి కూడా ఆయనే ఆ యుక్తి కూడా ఆయనే మెంచాలి చూస్తే సరిపోలే ఏం చూపితే అది చూడాలి దేశకునే హృదయాంతర్గతంలో ఆయనతో ఐక్యతా సిద్ధిని పొందినటువంటి వాడవై ఆయన చూపెట్టినటువంటి చూపుని పొంది లోచూపు అంటారు ఈ లోచూపు లో లో మనస్సు ఏర్పడాలి ఈ మూడు కలిసి ఆపోజ్యోతి అవుతుందన్నమాట అట్టి ఆపోజ్యోతిలో ఈ లోచూపు లో రూపు లో మనస్సు ఇట్టి ఆర్యాదర్పణలో ఆపోజ్యోతి ఏర్పడి ఆ ఆపోజ్యోతికి ఏర్పడినటువంటి లోచూపు లోరూపు లో మనస్సులు ఏవైతే ఉన్నాయో అదంతా అఖండ ఇరుకకు సంబంధించినటువంటి విజ్ఞానం సుజ్ఞానం దాన్ని నిరసించటం ఎలాగో చెప్పేటటువంటి విధానమే కైవల్య మార్గం అందుకని మించి చూస్తే సరిపోలేదు మించి దాన్ని దాటాలి ఇది లేనిది అని తెలుసుకోవాలి నిరసించగలగాలి బయలుస్థితి ఎందుకు ఉండగలగాలి అంత ఇది తెలుసుకోవాలన్నా ఎరుక లేనిదని తెలుసుకోవాలన్నా ఎరుకను నిరసించాలన్నా బయలుస్థితిలో ఉండాలన్నా అంతా గురుసత్తాతో జరగాల్సిందే ఇదంతా మర్జాలకి షోర్న్యాయమే కానీ మక్కడికి శోరన్యాయంతో జరగదు అందుకని ఈ పద్యాన్ని బాగా అర్థం చేసుకోవాలన్నమాట మానక దైవ శిఖామణి గురుమూర్తి ఎటువంటి వాడట దైవ శిఖామణి దేవతలలోకెళ్ళ ఉత్తమమైనటువంటి దైవం శ్రీనిలయు ఇందాక త్రిమూర్తుల ప్రార్థనలో శ్రీంకారాన్ని వేశారు మళ్ళీ అదే శ్రీంకారాన్ని ఇక్కడ కూడా వేశారు ఇందాక స్వగురు స్తోత్రం ప్రారంభంలో కూడా శ్రీంకారాన్ని వేశారు మూడు చోట్ల శ్రీంకారం వేశారు చాలా విశేషమైనటువంటిది అనమాట ఈ అనంత విశ్వానికి శ్రీనిలయం అని పేరు అణువణువున శ్రీంకారం ఉన్నదనమాట శకాల రకాల ఇంకారములు లేకుండా చైతన్యమే లేదు శ్రీంకారం చైతన్య వాచ్యం ఓంకారం ఎట్లా బ్రహ్మవాచ్యమో శ్రీంకారము చైతన్యవాచ్యం అటువంటి శ్రీ నిలయానికి దిగంబరేషుడు ఆధారం ఎవరయ్యాయంటే దిగంబరేషుడు దిగంబరుడు అంటే దిక్కులనే అమరముగా కలిగినటువంటి వాడు అంబరం అంటే వస్త్రం ఇందాకే చెప్పా పది దిక్కులలోను అంటే నాలుగు దిశలు నాలుగు మూలలు పైన కింద అంతటా కలిపి అని చెప్పడం అన్నమాట ఉద్దేశం అక్కడ ఆ అంతటా ఉన్నటువంటిది ఏదో అది దిగంబరం కాబట్టి బాహ్య వ్యవహారంలో వస్త్రాలు విసర్జించినంత మాత్రాన ఉన్మత్తత చేత వస్త్రాలు లేకుండా వ్యవహరించినంత మాత్రాన అది కైవల్య మార్గం అవదు జాగ్రత్తగా అటువంటి దిగంబరేషుడైనటువంటి అటువంటి దిగంబరేశ్వరుడైనటువంటి సద్గురుమూర్తిని ఆశ్రయించడు శిష్యుడు ఆ శిష్యుడనై నీ పూనితి నీ కృతి చెప్పను ఆ మహానుభావుడు స్ఫూర్తితో సుజ్ఞానంతో ప్రబోధ చేయబోతున్నాను స్వానుభవం బంది పరము ఇది మాటగా అనుకోవడం కాదు చేతగా అయ్యింది సానుభవం అయింది అధిగమించడం అయింది సహజం కూడా అయ్యింది అట్టి సహజమైనటువంటి స్థితిలో పరము సాక్షిగా నించి పరము పరాత్పరము ఈ రెండు మాటలే పదే పదే ప్రతిపద్యంలోనూ వస్తాయి ఆ పరము పరాత్పరము ఈ రెండు అంశాలను మాత్రమే స్పృశిస్తూ చెప్పబడేటటువంటి ప్రబోధ కైవల్య మార్గ బోధ జన్మరాహిత్య బోధ ఇప్పుడు ఏ సాక్షి సగుణానికి సాక్షి నిర్గుణానికి సాక్షి నిష్ప్రతియోగిం అంటుంది వేదాంత పెంచే ఈ పరబ్రహ్మమునకు ఆవల అది నిష్ప్రతియోగి దానివల్ల ఏం ప్రయోజనం లేదు అది కథల్లో అరవదు మొరగదు కరగదు విరుగదు తిరుగదు ఇలాంటి లక్షణాలన్నీ చెప్పారు ఏంటి ఆ బయలుకున్నటువంటి ఆచల స్థితికి ఉన్నటువంటి లక్షణాలు అనమాట పదార్థం కాదు శక్తి కాదు అణువు కాదు పరమాణువు కాదు మహత్తు కాదు పిపీలికం కాదు బ్రహ్మము కాదు ఆవరణ కాదు మల నిక్షేపాలి ఆవరణ దోషముండదు త్రిపుటి లేదు ద్విపుటి లేదు ఇలా పరిపూర్ణ భావజ్ఞుడు అవ్వాలి దాక్షిణ్యమునుంచి గురువు గారు కరుణా సముద్రుడు దయా సముద్రుడు దయతో పాటు మరొక ద్వంద్వ సమాసం ఉంది దయా దాక్షిణ్యం దాక్షిణ్యము అంటే దయగలిగిన వాడు ఇచ్చేదానికి దాక్షిణ్యం అని అంటే దక్షిణగా ప్రసాదంగా ఆ దయగలిగిన వాడు ఇస్తాడు అనమాట ఏం చేయాలట వచ్చిన చిక్కి ఏమిట ఇప్పటి వరకు తాను ఆశ్రయించినటువంటి అఖండ ఇరుక కూడా దయా సముద్ర ఆవిడ కూడా ప్రసాదం పెడుతుంది ఆవిడ ప్రసాదం ఏమిటయ్యా అంటే ఎప్పుడూ ఆవిడ పరిధిలో ఉండేట్టుగా ప్రసాదం పెడుతుంది తల్లి ఎప్పుడు అందుకే వెళ్ళమని చెప్పదు తండ్రి పిల్లవాడిని వెళ్ళమంటాడు తల్లి ఎప్పుడు తన చుట్టూనే తండ్రి మాత్రం వాడి వికాసం రావాలి అంటే స్వయంగా వాడు అభివృద్ధి చెందాలి అంటే దూరంగా వెళ్ళినప్పుడే అభివృద్ధి చెందగలుగుతాడు అనే దృష్టితో తండ్రి ఉంటాడు ఇక్కడ గురుమూర్తి కూడా అంతే తల్లి అయినటువంటి ఆ మూలా ప్రకృతి అఖండ కూడా ప్రసాదం పెడుతుంది దక్షిణామూర్తి అయినటువంటి గురువు కూడా ప్రసాదం పెడతాడు ఇప్పుడు శిష్యుడికి సుజ్ఞానం ఉండాలి నిర్గుణాత్మ జ్ఞాన సంయోగం ఉండాలి అప్పుడు మాత్రమే ఏ ప్రసాదాన్ని స్వీకరించాలి దేన్ని విసర్జించాలి అని వివేకం పనిచేస్తుంది అది కూడా గురుసత్తా ఉంటే తనకు తానుగా ప్రయోగించి సాధన చేసి తెలుసుకోవడానికి ఇంద్రియాలు లేవు విషయాలు లేడు చమిష్టిగా కూడా లేడు పరబ్రహ్మముగా ఉన్నాడు జీవన్ముక్తుడుగా ఉన్నాడు తనంతటా తానుగా జరగాలది దాని ప్రాప్తిని కనవాలన్నా కాబట్టి లో బలంగా ఉండాలి ఏమిటది ఈ జన్మములోనే మోక్షాన్ని పొందాలి జన్మరాహిత్యాన్ని పొందాలి అప్పుడు దాక్షిణ్యమునూ రోసి ఎవరి దయా దాక్షిణ్యాలాగా కాలేదు అంటాడు నేను ఎవరి మీద ఆధారపడలేదు నిరాధారము లేదు అసలు నేనే లేను కఠినప్ప మాటలు అంటూ ఉంటాడు నిరసించబడేస్తు ఉంటాడు అదవసరం లేదు ఇది అవసరం లేదు చూడడానికి ముక్కోపి వెలి ఉంటాడు భగభగ అండే ద్వాదశాదిత్యులు ఉంటాడు సర్వాన్ని తనలో లయం చేసుకునేటటువంటి సదాశివుని వెలే కాబట్టి దక్షుడై రేచించి దక్షత కలిగి దక్ష ప్రజాపతిని కూడా మనం స్మరించవచ్చు శివభక్తుడు అటువంటి ప్రాజాపత్యం అంటే అనంత విశ్వానికి ఆది ఎందున్న వాళ్ళు ప్రజాపతులు అట్టి విశ్వ అధిష్టానంగా ఉన్నప్పటికీ వాళ్ళు కైవలే అనుబంధం లేదు జన్మరాధించి అనుబంధ సమిష్టికి ఆధారంగా ఉన్నారు పెద్ద సంసారాన్ని కలిగి ఉన్నారు అందుకనేమంటున్నాడు రేచించి అఖండ ఎరుక ప్రసాదం వల్ల నీకు బ్రహ్మాండాధిష్ఠానం లభిస్తుంది సర్వవ్యాపకమైనటువంటి సృష్టి అంతా స్వాధీనమవుతుంది సకల జనులు సకల జీవులు స్వాధీనం అవుతాయి పంచతన్మాత్రలు పంచభూతాలు కూడా స్వాధీనం అవుతాయి కానీ నువ్వు దేనిని వినియోగించకూడదు అసలు దాని మీద చూడే చూడకూడదు దృష్టి పడేయకూడదు అంటే ఎరుకను విడవడానికి ఎంత సమయం ఒక్క నిశ్వాసం ఒక రేచకం ఎంత సమయం పడుతుందో అంత సమయంలో ఎరుకను విడిచేసాడు మోక్ష పూరకము నీ ఆ బయలు దర్శనాన్ని పొందాడు ఆ స్థితి అని అది పూరకం అంటే ముడివడ కుంభితూ బంధాలన్నీ విడిపోయినాయి ఉన్నదిన్నట్లుగా ఉన్నాడు బయలుస్థితి అని అది కుంభకం రాక్షసపు కృత్యమూలని రణరంగమున పరిమార్చి ఈ కాలం అనేటటువంటి అవధికి కింద అవతారాలు ఏర్పడుతూ ఉన్నాయి ఆ అవతారాల యొక్క ప్రాథమికమైనటువంటి లక్ష్యం ఏంటంటే ఈ సృష్టి ఎందున్నటువంటి రాక్షస కృత్యాలని అనారంగా పరిమార్చే పని కోసమని అవతారాలు వచ్చినాయి రాక్షసులను పరిమార్చడానికి కాదు రాక్షస గుణాలను పరిమార్చడానికి రాక్షస లక్షణాలను పరిమార్చడానికి రాక్షస కృత్యాలను పరిమార్చడానికి సాత్విక దీక్షితుడా కానీ వ్యవహారం అంతా ఇలా ఉందయ్యా సాత్వికం శుద్ధ సాత్వికం ఎరుకనులక అతడికి పూర్తిగా తెలిసిగా ఏ వ్యవహారం చేస్తే ఎరుక గట్టి పడుతుందో దానివల్ల కర్మబంధానికి అవకాశం ఇవ్వడం కాలబంధానికి అసలే అవకాశం ఇవ్వడం నిరహంకృతి నాహం అహం యొక్క పాదుని తవ్వడమే పనిగా పెట్టుకుంటాడు అహాన్ని నిర్మూలించడమే పనిగా పెట్టుకుంటాడు ఆవరణను రహితపరచడమే పనిగా పెట్టుకుంటాడు దివ్య పదవీ దిగంబరూని సాక్షిగా ఆయన చేసే కృత్యాలన్నీ ఆయన వ్యవహారం అంతా ప్రకృతి చూసేవారికి ఐహికమైన దృష్టితో చూసేవారికి విపరీతంగా కనిపిస్తుంది ఈ కైవల్య మార్గంలో ప్రయాణం చేసేవారికి ప్రకృతి వ్యవహారం అంతా కూడా వారికి అంత విపరీత ధోరణి ఎందుండి నిరసనే పనిగా పెట్టుకుంటాడు రహిత మార్గమే పనిగా ఆ మార్గంలో ప్రయాణం చేసేటప్పుడు గురువే తనకు ఆధారం ఆ దేశికుడే తనకు ఆధారం ఆ దేశికుడే తనకు సాక్షి ఆ దేశకుడే తాను తనకు దేశకుడికి భేదం ఆ శరీరి గురువు ఆ శరీరి శిష్యు ఐక్యతా సిద్ధి తత్ఫలితముగా ఆ శరీర స్థితి తాను లేని నేనెవరన్న ప్రశ్నతో ప్రారంభించాడు నేను బ్రహ్మమై ఉన్నాననే నిర్ణయాన్ని పొందాడు నేను పరబ్రహ్మమై ఉన్నాననే నిర్ణయాన్ని కూడా పొందాడు ఇప్పుడు నేను లేనివాడననే నిర్ణయాన్ని పొందే నాలుగు స్థాయిల్లో నిర్ణయాత్మకమైనటువంటి జ్ఞానం ఏర్పడు ఇదంతా కూడా మద్గురుజ్ఞ ఈ క్షించి మించి ఆ గురుసత్తాప ప్రభావం చేత దర్శనం పొంది ఆ దర్శనంతో దాటినటువంటి వాడై అధిగచ్చతి అధిగమించిన వాడై ఆ స్థితి సహజమై తాను లేనివాడుగా ఈ లేనివాడికి జనమరణ చక్రములు కానీ త్రిపుటి కానీ ద్విపుటి కానీ పునరావృత్తిని గురించిన కానీ చింతే లేదు సంకల్పమే లేదు ఆ తలంపే లేదు కైంకర్యమైపోయింది వేదాంత జనిత గుణితోని దిగంబరేషు ప్రార్థించి మదింపరపు గురుదములం బట్టి మృక్కి పరిశుద్ధోడైట్కమోదాటి పరుడ నేనైతి పరికించి మదిలోన పరేష్ నర్చించి పరిపూర్ణ కలితోడై చుండె దానిపోడు నిరుపమాద్భుతకేళి లోపల నిలిచి నిర్గుణ సంభవ బయలు బ్రాకీ తన్మయ పురినీ జేరీ పరిశుద్ధోడనైన్ శ్రము దాటి పరుడ నేనైతి ఇందులో ఆవృత్తి చెందినటువంటిది పరిశుద్ధుడైతి షట్కము దాటి పరుడ నేనైతి షడూర్మిరహితం అయినటువంటి వాడు షట్కోశరహితమైనటువంటి వాడు రెండు ప్రతిపాదనల్ని ఒకే పద్యంలో రెండు నిర్ణయాల్ని ఒకే పద్యంలో అందించేస్తున్నాడు మొదటి భాగాన్ని పరిశీలితం వేదాంత జీ దిగంబరే ప్రాధిన్ శోధింపరపు ఆ గురుపాదములను బట్టి మురొక్కి పరిశుద్ధుడై రుడా గురువుని ఆశ్రయించాను ఉపదేశం పొందాను శరణాగతి చెందాను గురుపాదం పట్టాను గురుపాద కమల సేవ చతుర్విధ శుశ్రూషలు చేశాను అన్నటువంటి సాధకుడు షడూర్ములను దాడుతాడు ఏమిటయ్యాయి అంటే శరీరానికి జనన మరణాలు మనసుకి శోకమోహాలు ప్రాణానికి క్షుపాసలు ఈ ఆరింటినీ కలిపి షడూర్ములు అంటారు ఆరు కష్టాలు అంట జీవుడికి పోపం జనన కాలము కష్టమే మరణకాలము కష్టమే దాహం వేసినా కష్టమే ఆకలేసినా కష్టమే శోకం వచ్చిన కష్టమే మోహం వచ్చిన కష్టమే ఈ షడూర్మి రహిత స్థితిని పొందుతాడు మొట్టమొదట ఇది గురు సేవ చేస్తే లభించేటటువంటి ఫలితం జనన మరణాలు ఆకలి దబ్బికలు శోక మోహములు లేనటువంటి వాడ అనే నిర్ణయానికి చేరతాడు దీనికి విజ్ఞానం అని విత్తన ధాతు ప్రకాశం తమ్ముడి ఆ సర్వవ్యాపక ప్రకాశస్థితి ఎందు సర్వవ్యాపక చైతన్యస్థితి ఎందు సర్వవ్యాపక ఆత్మస్థితి ఎందు సర్వవ్యాపకమై ఉన్నది బ్రహ్మముగా షడూర్మిరహిత స్థితి ఎందుకు చేరుకుంటాడు బ్రహ్మము నేన ఇతన్న స్థితి ఎందు ఉన్మత్తుడై ఇది వేదాంత జనిత గుణ సంపాదితమంట అది మూర్తి భవించినటువంటి వాడేవాడు వాడు గురువు శ్రోత్రియం బ్రహ్మనిష్టంచబరేషు ప్రార్థించి మదిన్ శోధింప మరపు ఎరుక శరీరాలు మరపు శరీరాలు అని ఎనిమిది శరీరాలు విశ్వతైజస ప్రాణ్య ప్రత్యేగాత్మలు మరపు శరీరాలు విరాట్ హిరణ్య గర్భ అవ్యాక్రత పరమాత్మలు ఎరుక శరీరాలు ఇక్కడ మరపు శరీరాలను శోధించాడు మాట అన్నమాట ఆ గురుపాదములను బట్టి మ్రొక్కి పరిశుద్ధుడై తిన్ ఈ మరపు శరీరాలన్నీ కూడా షడూర్ములతో కూడుకొని ఉంటాయి కాబట్టి ఈ గురుసేవ గురుపదేశం పొందినటువంటి వారంతా ఈ షడూర్ములను దాటినటువంటి వారై అందుకే ఆరాధనాక్రమం పెట్టినప్పుడు ఈ షడూర్ములను దాటేటట్లుగా పెడతారు రాత్రి బోధ మొదలు పెడితే పాఠం చెబుతారు ఆ నిద్రను దాటగలిగే సామర్థ్యం రావటం కోసం అలాగే ఆకలి దెబ్బలు దాటిపోయేటట్లుగా పాఠం చెప్పడం మొదలు కదలకుండా మూడు గంటలు నాలుగు గంటలు ఐదు గంటలు ఆరు గంటలు పాఠం చెబుతారు సాధన జయిస్తారు కదలకూడదప్పుడు ఆ షడూర్ముల్ని జయించాలి ఆకలి దెబ్బలని శోక మోహాలని గనక జయించగలిగిన ఆ మోహం అనేది నిద్రాపరవశమై ఉంటుందన్నమాట కాబట్టి ఈ నాలుగిటిని జయిస్తే ఆ ఉన్నత్త స్థితిని కనుక నువ్వు ఉన్నది బ్రహ్మమనే స్థితిని కనుక పొందినవాడవైతే అప్పుడు నీకు ఈ జనన మరణాల యొక్క స్పర్శ రాకుండా ఉంటుంది స్పృహ లేకుండా ఉంటాడు పరమ మీద దృష్టి పెట్టినవాడు అవుతాడు పరుడనే నైతి పరాత్మాహం కేవలోహం శుద్ధోహం బుద్ధోహం అంటుంది అస్తా పరాత్మ అన్న శబ్దాన్ని వాడింది ఆత్మకు పరమైనటువంటి స్థితి అటువంటి పరమును లక్ష్యంగా స్వీకరించాడు బ్రహ్మనిష్ట చేత ఇప్పుడు రెండవ భాగాన్ని పరిశీలించా పరికించి మదిలోన పరమేష్ఠి నర్చించి పరిపూర్ణ కలితుడై పరగూచుండె దానిపోడు పరమేష్ఠి గురు దర్శనం యథాతథంగా అశరీర దర్శనంగా కలిగి ఉంటాడు అశరీరి శిష్యుడు అశరీరి గురువు పరిపూర్ణ కలితుడై చాలా విశేషమైన శబ్దం పూర్ణ జ్ఞానం వరకు ఆగడు పూర్ణ బోధ వరకు ఆగాడు పూర్ణానుభవం వరకు ఆగాడు పూర్ణగురు కరుణచేత అనంత విశ్వప్రవేశాన్ని పొందినప్పటికీ సంతృష్టి చెందాడు ఎరుక విడిపించబడేంతవరకు ఎరుకను నిరసించేంతవరకు ఆయన గురుపాదం విడిచిపెట్టారు అటువంటి దేశకేంద్రుని ఆశ్రయం పొంది కాలారిసములైనటువంటి దేశకేంద్రుల ఆశ్రయం పొంది పరికించి వశంకర దేశికమే శరణం అంటాం శంకర భగవత్పాదులు కూడా దేశీకులే కాబట్టి సామాన్యార్థంగా స్వీకరించకూడదాన్ని లక్షార్థ దృష్టితో చూడాలి కాలాన్ని దాటినటువంటి వారెవరో వారందరూ దేశికులు ఏ కాలగమనం అనంత విశ్వం ప్రాదుర్భవించేటటువంటి కాలగమనం ఏ కాలము లేదు బయలులో కాలమే లేదు కాబట్టి కాలాన్ని అనుసరించినటువంటి కర్మ లేదు కాలము కర్మ లేవు కాబట్టి జనన మరణ చక్రం లేదు అలా ఎవడైతే ఉన్నాడో వాడు దేశకుడు అటువంటి వాడు పరిపూర్ణ కలితుడై పరగుచు ఆయన అనుసన్నలలో మెదులుతూ ఉంటాడు ఆయన ఎట్లా చూస్తే అట్లా చూస్తాడు ఆయన ఎట్లా ఉంటే అట్లా ఉంటాడు ఆయన ఎట్లా స్థిరంగా అచలంగా నిశ్చలంగా ఉంటాడు ఆ బయలు ఎందుకు బయలుగా తాను లేకుండా ఆ బయలు బయలైన స్థితి ఎందుకు బట్టబయలుగా ఉండిపోయాడు निरुपमाभुत निलीचि निर्गुण स्वातवरी बयलोली चाल मुख्यमंत्री परब्रह्म निर्णयान चपेटपुर पंच गन पद्धति ची दी दाटाली अच्छे अंटे జీవభావంలో ఉన్నప్పుడు కొండలో ఉన్న ఆకాశమే సత్యం అనిపిస్తుంది జీవభావం పోతే బ్రహ్మభావానికి వస్తే ఆకాశంలోనే కొండ ఉందని తెలుస్తుంది ఎల్లప్పుడూ లోపల బయట వ్యాపకమై ఉన్నటువంటి ఆకాశంగా తానుంటాడు అయితే ఆత్మ వలన కదా ఆకాశం వచ్చింది కాబట్టి ఆత్మస్వరూపుడుగా తానుంటాడు దానవతల ఆకాశానికి అవతల పరం ఇలా దాటించడం మొదలు పెడతారు సరే ఇది ఘటాకాశం పోయింది ఇప్పుడు మఠాకాశం పోయింది ఇప్పుడు ఆత్మానుభూతి కలిగింది సరిపోయిందా అన్నా సరిపోలేదు అది పఠాకాశం వ్యాపకంగానే ఉంది అంతటా ఉంది ఘటాన్ని మఠాన్ని కూడా ఆత్మ ఆధారంగానే సృజించబడుతోంది మరలా ఆత్మయందే లీనమైపోతుంది ఆత్మన్నా ఈశ్వరుడు అన్నా భేదం లేదు కానీ అది పటాకాశమే అది కూడా ఒక ఆవరణ సహితమే ఘటమఠాలైతే పోయినాయి కానీ పటం పోలేదు ఈ వ్యష్టి సాక్షి ఆ సమిష్టి సాక్షి అయినటువంటి బ్రహ్మము ప్రత్యేక ఆత్మ పరమాత్మ అభిన్యులు ప్రకాశ లక్షణం చేత స్వరూపజ్ఞాన లక్షణం చేత స్వప్రకాశ లక్షణం చేత అనే నిర్ణయం పొందినటువంటి వారై ఘట మఠ పటాకాశంలను దాటేసేటప్పుడు ఆ పైన ఉన్నది దహరాకాశం లేక చిదాకాశం రెండు ఒకటే హృదయాకాశం అని కూడా కొంతలు అంటారు సరే ఏ పెట్టుకున్నా ఏది బ్రహ్మమై ఉన్నదో అది హృదయం ఆ స్థాన నిర్ణయం హృదయం అక్కడున్న ఆకాశమే భ్రహ్మణం అక్కడున్న వెలితి లో వెలి అది లేకుండా పోయింది ఎక్కడికక్కడ లో వెలి అవుతూ పోయింది ఘటాకాశము లేదు మఠాకాశము లేదు పటాకాశము లేదు దహరాకాశము లేదు ఐదవదైనటువంటి ిందుకాశం అది కూడా లేదు బిందువు బిందువునందున్న ఆకాశం తెలియాలి ఇది ఐదో గగనం పంచగనాలు ఇది తెలిసి లేకుండా పోయిన వాడు పరబ్రహ్మ నిర్ణయాన్ని పొందాడు వాడు కైవల్య మార్గానికి అధికారి ఇలా తెలిసిన వాడెవడో ఇలా చూచిన వాడెవడో ఇలా తరించిన వాడెవడో ఈ బిందు ఆకాశమే లేదన్నటువంటి మనస్కస్థితిని దాటినవాడెవడో ఏదో మామూలుగా మాట్లాడే విషయాత్మకమైనటువంటి మనసు లేకపోతే అంతా పని అయిపోయింది అంటాం బంధై విషయాసక్తం ముఖ్యై నిర్విషయం మన అంటాం కానీ మనస్సు ఆకాశ తన్మాత్రకు సంబంధించింది కదా ఆకాశం లేనిదని నిరూపితం కావాలి అంతేకాని ఇంద్రియమైన మనసుది ఏముంది అది నిమిత్త మాత్రం ఆకాశ తన్మాత్ర చేతిలో ఆకాశ పంచకం చేతిలో మనసు గడ్డిపోతలాంటిది లక్ష్యం ఇప్పుడు మనసు కాదు కాలం కాలాన్ని దాటాలి అది కైవల్యం అందుకని అంత దూరానికి సంబంధించినటువంటి మాటలు ఇక్కడ వేశారు నిరుపమాద్భుత కేళి లోపల కాలమనే చట్టం లోపల జరిగేదానికి నిరూపమాద్భుత కేళి అని వేశాడు నిరూపమాద్భుత అంటే ఉపమానంతో చెప్పడానికి వీలుగా ఇది దాని ఉన్నదని చెప్పడానికి వీలుగా ప్రతిదీ విశేషమై కనబడుతుంది రెజది ప్రత్యేకమే కనబడుతుంది కానీ అది అది కాదు నిజ దర్శనంతో చూస్తే అది అది కాదు అంత అత్యంత అద్భుతమైనటువంటి దర్శనంగా కనబడుతుంది కానీ అది లేనిది వాస్తవం కానిది సత్యం కానిది నిలిచి నిర్గుణ స్వాంత సంభవ నిలిచి ఇది చాలా ముఖ్యమైనటువంటి అంటే దాటాలంటే దానిమ్మ నువ్వు పెరిగటోడు అది ఏ చక్రమైనా సరే ఏ కథలికలైనా సరే నిల్లిచి దాని ఇరుసు స్థానంలో దాని ఆధార స్థానంలో నిలబడి నిర్గుణ స్వాంత సంభవ పరిఢవంబగునీ సంస్కృత సమాజాలే సగుణానికి దిగిరాడుగా శగుణం లేనిది అయిపోయింది సాకారం లేని జైపోయింది నిర్గుణ నిరాకారం కూడా లేని అయిపోయింది స్వాంత సంభవ స్వాంతన పొందేశాడు శగుణ నిర్గుణాల చేత ఏ కథలెకన పొందకల్లా అధిగమించేశాడు ఉపశమించేసిన అవే ఉడిగిపోయినవి అవే పరిఢవంబగు బయలుల్లో వెలి ఈ కాలం మధ్యలో సంభవించేవాడు అన్నింటికి అవతలకి చేరిపోయాడు బయలు లో వెలీ కేవల ఆకాశం అది కూడా లేందే ఆ నాహమే కేవల ఆకాశం ఆ కేవల ఆత్మ ఆ నాహమే కైవల్యం తనను తాను పోగొట్టుకోవడమే కైవల్యం తనను తాను లేనివాడుగా నిరూపించబడటమే కైంకర్యం పరిధవం పరిఢవం బగూ హమారదు అచలో చేరిపోయాడు బయలుల్లోకి తన్మయపు తన్మయం చాలామంది తన్మయాన్ని భౌతికంలో లౌకికంలో కూడా వాడతారు సహా ఏం పాట పాటండి తన్మయం అయిపోయాం ఆయన కూడా తన్మయమైపోయాడు అంటాం తన్మయం అంటే ఏమిటిప్పుడు ఇక్కడ తనువును మరచడంలో తన్మయం అంటున్నాం మన్మయము చిన్మయము తన్మయము లౌకికమంతా మన్మయం జీవభావం నుంచి ఆత్మభావం నుంచి బ్రహ్మభావం వరకు కూడా ఉన్నదంతా మన్మయం బ్రహ్మనిష్యుడు చిన్మయం కాబట్టి మనసనే లింగం ఈ శరీరంలోనే ఉంది చిన్మయలింగం కూడా ఈ శరీరంలోనే ఉంది ఇంకా కిందకి దేహమేనే అంటే మృణ్మయంగం కూడా ఈ శరీరమే స్థూల శరీరానికి మృణ్మయంగా అని పేరు మనసుతో నిర్మితమైనటువంటి సమాధినిష్ట వరకు నిర్వాణ ప్రజ్ఞ వరకు ఉన్నటువంటిదంతా కూడా మన్మయం అక్కడి నుంచి ప్రారంభమైనటువంటి చిన్మయం బ్రహ్మనిష్ట వరకు చెన్మయం ఆ చిన్మయ లింగం కూడా ఇదే అది సమిష్టి మొదటి రెండు ఎష్టి ఇవి ఇవి కాదన్నాం ఆ అంగము ఈ లింగము ఈ రెండు నేను కాదు సంఘము మధ్యలో ఉన్న మన్మయ లింగమే సంఘం అవతల ఉన్నది చెన్మయలింగం యువతలు ఉన్నది మురణ్మయలింగం మధ్యలో ఉన్న సాంగత్వం మన్మయలింగం మూడింటిని దాటేశాడు దాటి లో వెలిబ్రాకి తన్మయపురి చేన్మయము దాటాడు చెన్మయం దాటాడు ఇప్పుడు తన్మయం తన్మయం అంటే తత్ప్లస్మయం తదర్థం ఏ తదర్థం एकक्षिणी एत्या ते मिथ्या शुद्ध वियत किस्ती अय व्यर्थ बाह्यकोपी नवलेडु ई निर्णय पंदे मटम एक शुद्ध शुद्धवियत अतिशुद्धता है తత్ దగ్గర ఆగిపోతే అది సరైనటువంటి శుద్ధత కాదనమాట అందుకని తన్మయపురీ జేరి పరిశుద్ధుడై తిన్ వట్టి శుద్ధత కాదు పరిశుద్ధత ఇక మలినమయ్యే అవకాశం లేదు ఏ తన్మిధ శుద్ధ వియత్ జారిపోనటువంటి మలినము యత్ విశేషమైనటువంటి విలుప్తమైనటువంటి తాను లేనటువంటి బయలందు శుద్ధత అంటే అది ఎరుగనే మాలిన్యం లేకుండా పోయింది షట్కము దాటి పరుడా పైనేమో షడూర్మిరహితం ఇదేమో షట్కోశరహితం హిరణ్మయ కోశం లేకుండా జ్యోతిర్మండలం లేకుండా పోయింది పరుడ నేనై అసి పదాన్ని సూచిస్తున్నారు ఐతిన్ అనటంలో అది అయ్యే ఉన్నాడు బయలు అయ్యే ఉన్నాడు అష్టతన వ్యవహారం జరుగుతూ ఉన్నప్పటికీ షోడశావస్థల వ్యవహారం జరుగుతూ ఉన్నప్పటికీ అవే తనను కాదు బయలు అనే స్థిరముగామ్ హరి ఓ శ్రీగురుభ్యో నమ హరిదం ఓ నమోద్య Oh that's that Oh Sana